ఎలాగన్ ఎవరైతే దుర్వాసనం హరి దృష్ట్యా తూష్ణీ విషేద పలాయన్ేవంతేవ అంటే ఎవరైతే అని హరించినటువంటి వ్యక్తున్నాడు వాసనారహితం అతన్ని చూడటంతో విషయముడ ఏనుగులు తటస్థంగా ఉండిపోయి ఉండడం కాని పరిగెత్తడం గాని అతను లొంగిపోవడం గానీ చేస్తాయి అంటే ఇక్కడ హరిశుదం వాడటంలో ఉద్దేశం శ్రేష్టవాచకం సింహ వాచకం దంతి అని వాటర్లో ఉద్దేశం ఏనుగు అహంకారం అహంకారం అది రెండు స్థితిలో ఉంటుంది ఎవరైతే వాసనారహితమైన స్థితిలో ఉంటారో వారి పట్ల తూష్ణీ స్థితిలో ఉండడం కానీ పరిగెత్తిపోవడం కానీ సేవించడం కానీ జరుగుతుంది అంటే మూడు స్థితి అక్కడ విషయములు మూడు స్థితిలో ఉంటాయి ఇబ్బంది పెట్టవు సత్వస్థితి ప్రజస్తి పోతాయి ప్రజస్థితి సేవిస్తాయి తమస్థితి కాబట్టి విషయంలో కూడా సత్వర కూడా మూడింటివి చేస్తూ కళాయం చెత్త సేవంతే కృషి ఆటవ తూష్ణీం ఆ తూష్ణీస్థితి నుంచి సేవంతే కృతజాటవా పరిగతు సేవ చేసేవా సేవ చేస్తాయని చెప్పేసాలో ఆ సత్వరం గుణాలు మూడు కూడా ఇక్కడ రంగు ఉంటాయని చెప్పడం ఇక్కడ ఎవరైతే వాసన వాసన రహితమైన శుద్ధులు ఉంటారో హరిం దృష్ హరిం అనే శబ్దాల్లో అక్కడ హరించేవాడు అని అర్థం ఉంది అర్థం ఉంది కాబట్టి ఎవరైతే వాసనలు హరించిపోయి ఉంటాయో అతడు హరివుతాడు కాబట్టి హరి హరుడు రెండు ఒకటే అక్కడ రెండు ఒక ధాగుని గించడవే హరుడు అన్న హరి అన్నా కాబట్టి అక్కడ ఏమిటంటే విశేషం అది యొక్క ఉద్దేశం ఏమిటంటే అవి ఇవి నిర్వాసనాపు విషయములు సేవిస్తున్నాయి అని చెప్పేసి చెప్పాలి అక్కడ నముక్తి కారికాన్ దత్తే యుక్తమానస్యన్ శృణ్వన్ స్పృశన్ బిధ్రన్ అశాన్ నాస్తి ఖం అంటే ఎవరైతే యుక్త మానసైనటువంటి మనస్సు కలిగిన వాడై ఉన్నాడో అతని స్థితి ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటే కారికాన్ దత్తే ఆ ముక్తి దత్తే నిశంకో యుక్త మానస ఆ నముక్తి కారికానంటే ముక్తి వాటిని ఏమి కూడా తీసుకోడు వాటికి సాధనలు ఏమి చేయడు యమనియమా యోగక్రియలే ఉండదు అతను ఏ స్థితిలో ఉంటాడు పశ్యన్ శృణ్ నాస్తి చూస్తున్నా వింటున్నా స్పృశిస్తున్నా రుచి చూస్తున్నా తింటున్నా చేస్తున్నా మాట్లాడుతున్నా అదే విధంగా ఉంటున్నాడు అంటే కర్మేంద్రియాల పని కర్మేంద్రియాలు చేసుకుంటున్నాయి అతని పని అర్థం చేసుకుంటాడు జ్ఞానేంద్రియాల పని జ్ఞానేంద్రియాలు చేసుకుంటాయి అసలు ఇంద్రియములకు లోబట్టినటువంటి వ్యక్తి కాదు దుత్తమానస సరిగ్గా పెట్టుకున్న మనస్సు కలిగినవాడు నిశంకో అంటే బ్రహ్మ ప్రమాదానికి లోను కానివాడు ఇక్కడ శంక అంటే సంశయము అని అర్థం ఉంది సంశయము అనేటువంటిది ఆటంకాల్లో ఒకటిగా చెప్పడం జరిగింది తొమ్మిది ఆటంకాలు చెప్తారమ్మా ప్రత్యక్షన్యాన్ని కలిగే తొమ్మిది ఆటంకాల్లో సంశయం అనేటువంటిది ఒకటి ఆ సంశయం అని చెప్పేసి చెప్పేటువంటిదాన్ని నిశంకో అన్నాడు అంటే సంశయ రహితమైన అది యోగ పరిభాషలో అదే ఇక్కడ చెప్పాలని చెప్పేసి అంటే ఖచ్చితంగా నిర్ణయమైనటువంటి వ్యక్తికి నా ముక్తి కారిక అని ముక్తి ముక్తి ముక్తికి వ్యాఖ్యానం అక్కర్లేదు అందరికీ దీనివల్ల చేస్తే ముక్తి వస్తుందని చెప్పనవసరం లేదు నముక్తి కారిక అన్న ఇక్కడ కారకాన్ అని ఉండాలి యాక్చువల్ గా కారికా కాదు కారక అన్న కారిక అంటే ఒక అర్థం వస్తుంది అంటే ఇంకో అర్థం వస్తుంది కారిక అంటే సూత్రం వ్యాఖ్యానం చెప్పడం కారిక అంటారు సూత్రము కారిక భాష్యము మూడు ఉంటాయి ముక్తి అనే సూత్రానికి భాష్యం చెప్పేటువంటి వేబిట్ని కూడా తీసుకోకర్లేదు అంటే ముక్తిని ఎలా సాధించాలి గమనీయ మాస ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాసం ద్వారా అవన్నీ ముక్తి కారికములు అవుతాయి అదే అష్టాంగారకములు అవుతాయి ఆ ముక్తి కారకములు కానీ ముక్తి కారికములు కానీ వాటిని ప్రత్యేకించి ఏమీ తీసుకోనవసరం లేదు ఎందుకంటే సంశయం లేదు యుక్త మానస అక్కడ యుక్తశబ్దంలో అర్థమేమిటి పరిమితమైన అపరిమితంతో కలిసిపోయింది పరిమితమైన మనస్సు అపరిమితంతో కలిసిపోయింది రూపం పరిమితము శక్తి అనంతము అని చెప్పేసి చెప్తారమ్మా కాబట్టి పరిమితమైన రూపం నుంచి అనంతమైన వచ్చిందో అప్పుడు మనస్సు శక్తిగా మారుతుంది శక్తి ఎప్పుడైతే ఉపాధితో కూడుకుంటుందో అప్పుడైతే మనస్సుగా మారుతుంది అంతే తేడా సో కాబట్టి యుక్త మానస యుక్త అంటే అక్కడ యోజింపబడినా సమన్వయం చేయబడినా అని చెప్పాలి అంటే సంక్షేమ లేకుండా కచ్చితంగా సమన్వయం చేయబడి మనసు కలిగిన వాడు ఎవరైనా ఉన్నట్టయితే ఆ వ్యక్తి అరవి జ్ఞానేంద్రీకరణ పనిచేస్తున్నప్పటికీ కూడా ఏమి కూడా ప్రమాదం లేకుండా సుఖంగా ఉంటాడు అని చెప్తున్నాడమ్మా పరిపక్వత అనే మాట కూడా అమ్మా పరిపక్వత అనవడం అనుకోవచ్చు పరిపక్వత అనడానికి వీల్లేదమ్మా ఇక్కడ పరిపక్వత అనే దానికి అర్థం వేరుగా వస్తుందమ్మా ఇక్కడేం చెప్తాడంటే ప్రయత్నం చేస్తున్న వాడి గురించి మాత్రమే చెప్తున్నాడు యుక్తమాన సహా అనేటువంటి ప్రయోజనం ద్వారా పరిపక్వతానికి ఒక సహజమైన పరిణామం ఉంటుంది అది అప్రయత్నంగా సంభవించేది అమ్మ లక్ష్మణాచార్యవాడతారు అంటే ప్రయత్నాలు ఏమీ లేవంటారు కాబట్టి ఆ ప్రయత్నాలు లేనటువంటి శివుడు వచ్చేది పరిపక్వత అంటే సాధ్యము కాదు అని చెప్పేసి చెప్పడం సిద్ధమైనదే విషయం ముఖ్య సిద్ధము సిద్ధము సాధ్యము కాదు సాధ్యమైన జరుగుతున్న వాడికి పరిపక్వత ఉంటుంది అర్థమైందమ్మా ఎందుకంటే సిద్ధ పరిపక్వత ఎక్కువ ఉంటుంది అది రాలిపోయినటువంటి పండు లాంటిది తీసుకు తినే దానికి ప్రయత్నం అక్కర్లేదు అది చెట్టుకు వెళ్ళాడుతున్నప్పుడే నువ్వు కోసుకోవాలి అప్పుడు చెట్టు ఎత్తి కొయ్యడం ఇవన్నీ కూడా చెయ్యాలి ఇక్కడ ప్రయత్నం వస్తుంది ఆ ప్రయత్నంలో పండు దారిపోవచ్చు మనిషి దారిపోవచ్చు రెండు రెండు ప్రయోజనం ఒకటే అక్కడ అక్కడ కర్మఫల త్యాగం ఉంటుంది ఆ కర్మఫలం అనేటువంటి నువ్వు నువ్వు నిత్య దారిపోవచ్చు నీకు అప్పుడు నువ్వు వాసనామయమైన స్థితిలో ఉండవచ్చు నువ్వు అక్కడ అలా అర్థం చేసుకోవాలమ్మా ఆ స్థితి కూడా అమ్మ విచిత్రంగా సూచిస్తారు సమయం వచ్చినప్పుడే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గురించి ఈ జారిపోవడం అనేదానికి రెండు సందర్భాల్లో చెప్తారు చెట్టు మీద నుంచి దారి ఉండడం ఒకటి చేతిలో కూడా నారీ చప్పుడు జారిపోవడం ఒకటి ఈ రెండు స్థితిలో కూడా జారిపోవడం అనేదానికి సంబంధించిన ఉదాహరణలు అమ్మకి అమ్మ చెప్పినవి ఈ రెండింటినీ మనం చేసుకోవచ్చు మనం ఇక్కడ అది కాబట్టి అది ప్రయత్నం చేసేటప్పుడు ఆ ప్రయత్నం చేసేవాడికి ఇవన్నీ కూడా తీసుకోవాలి ఆ ప్రయత్న సాఫల్యం కూడా కేవలం కాలాన్ని బట్ ఉంటుంది వేరే దాన్ని బట్టి ఉండదు వస్తు మాత్రేనా శుద్ధ బుద్ధి నైవాచార మనాచార మౌదాక్ష్యం వా ప్రపశ్యతి వస్తువణ మాత్రేన శుద్ధ బుద్ధిర్ యార్థం అని చెప్పేసి తెలుసుకోవడం తోటే వినడంతో పరిశుద్ధమైనటువంటి ఆత్మ అయినటువంటి వాడు వ్యాకరణ లేకుండా ఉంటాడు ఆచారం అనాచారం ఔదాస్యం వా ప్రపశ్యతి అంటే అతనికి ఉదాసీనత కానీ ఆచారం కానీ అనాచారం కానీ చూడడు అంటే అది ఏ విధంగా అయినా సరే వెళ్ళవచ్చు అంటే దీన్ని వైద్యము నిరాకరించి రాగు మన అంగీకరించుట అంటారమ్మ వైద్యము అంటే శాస్త్రప్రతమైన విధానము శాస్త్రప్రవమైన విధానం అంగీకరించి దాన్ని తిరస్కరించి మనస్సుని వచ్చినట్టుగా చెప్పి చేయడం సహజ స్థితిలో ఉండి చేయడం ఆ సహజ చేయడానికి ఆచారం అనాచారం రెండూ సమానమే ఉదాసీనత కూడా ఆ స్థితి అమ్మ ప్రతి జీవితంలో అనవడన చూపించారు మూడు స్థినుడు కూడా ఉదాసీనత ఆచార అనాచారా మూడు కూడా నమ్మ జీవితంలో ప్రతిఘట్టలోనూ మనం చూడచ్చు కాబట్టి వస్తుశ్రవణ మాత్రేనా శుద్ధ బుద్ధి కేవలం వస్తువు వినడంతోనే శుద్ధ బుద్ధిల పరిశుద్ధమైన బుద్ధి కలిగిన వాడి నిర్ణయం జరిగిపోయి ఆ బాధే ఉండదు నైవాచారం అనాచారం అందులో ఆచారం అనాచారం లేదు ఉదాసీన లేదు నా ప్రపశ్యతి వాటి వంటివి కూడా చూడడు రుజువు వ్యాప్యశుభం వాటి చేష్టా బావత్ రుజువు ఎవరైతే రుజువైన మార్గంలో ఉంటారో ఎవరైతే సరి అయినటువంటి విధానాన్ని అనుసరించి ఉంటారో యత్ కర్తీ ఏది ఎప్పుడు చేయవలసి వస్తే తదా తత్కూరుతే అది అప్పుడే చేస్తుంటారు శుభం వాతి అశుభం వాపి అశుభం కావచ్చు అశుభం కావచ్చు తస్య చేష్టాహి బాలభత్ అతని యొక్క చేష్టలు కూడా బాలని వారి చేష్ట ఉంటాయి అంటే అంత సీరియస్గా ఉన్నట్టుగా ఉండడు దీనికి చాలా చక్కటి ఉదాహరణ పావులూరు వెళ్ళినప్పుడు రామాచారు గారు నిర్ణయించుకు వెళ్ళినప్పుడు అమ్మ చెప్తారు రామాచారులు రాకడా కా కా కా కా కా కా కా కా కా కాకులు రాకడా పెండ వేసినట్టుగా పోయినట్టు అని చెప్పేసి వస్తుందా ఎక్కడేమో ఒక బాలుడుగా మాట్లాడింది అమ్మ అవునా బాలుడుగా మాట్లాడుకుంటే ఇదేమిటి మన కర్మకాల అభిశాలు చేసుకున్నాం చెప్పేసి అన్నపూర్ణంగా వ్యాఖ్యానం చేస్తారు అవునా కదా కాబట్టి అంటే బాలుడులాగా ఎప్పుడు మాట్లాడుతారీ తెలియదు అనమాట ఆయన ఆయనకి తగ్గుతుంది అమ్మా అంటే బాలవత్ అంటే ఇక్కడ ఇంకొక మాట అనుకుని అంటే ఏది ఎప్పుడు చేయాలో అది చెయ్యం అది అవసరం లేకపోతే వదిలేసి వెళ్తాం కూడా అంత తేలిక వెళ్ళిపోతారు అనే మాట అది అది కంప్లీట్ చేయాలని కానీ అయిపోతుంది అనే ఉద్దేశం అంతే పూర్తి అహం లేకుండా ఉండే పరిస్థితి కూడా ఎందుకంటే అమ్మ ఈ మాట అంటారనయా ఇది ఏమన్నా ముసేస్తా ఉంటుంది ఎరుక ఉండదు అహాన్ని నిలుపుకోవాలనే ప్రయత్నం ఉండదేమో అదే బాలి ఎరుక ఉండదు కర్మ కనపడడానికి అంతే జరిగినా జరగకపోరుగానే ఉంటుంది అంతే అవును కానీ ఆ మొండితనం ఉండదు అదే అన్నమాట అక్కడ అహం ఉపాధిగా ఉన్నట్టుగా కనపడదు మిగతా మనలో మనకు అహం ఉపాధిగా ఉన్నట్టుగా కనపడుతుంది అంతే తేడా ఈ అక్కడ అది కట్మాయా అనాథస్కృతి రుజు శుభం వాటి అశుభం వాటి సే జేష్టాహి బాలవత్ అది ఏ విధంగా చేయాల్సి వస్తే ఆ విధంగా చేసినట్టుగా ఉంటుంది అది కొడుగే రుజువు ఆ రుజువు కొడుగే పూర్తుంది చేసుకుంటూ పూర్తుంటాడు శుభం వాపి అశుభం వాపి బాలభ బాలడు కూడా శుభంగా కూడా చెప్పచ్చు స్వాతంత్ర్యాన్ శుభమాప్న స్వాతంత్ర్యాన్ లభతే పరం స్వాతంత్ర్యాన్ని నిర్వృతిం గచ్చేత్ స్వాతంత్ర్యాత్ పరమం పదం చాలా గొప్ప శోకం అమ్మ ఇది మీకు రాస్తూ అమ్మప్పుడు స్వేచ్ఛ అనేటువంటిది పురుషార్థంగా పెట్టుకుంటారు రాశారు పుస్తకాలు చూసారా ఆకాశీరానికి రిఫరెన్స్ ఇక్కడ వస్తుంది స్వాతంత్ర్యాత్తి స్వాతంత్ర్యం వల్లే సుఖం వస్తుంది స్వాతంత్ర్యాల్ లభతే పరం ఆ స్వాతంత్ర్యం వల్లే పరము లభిస్తుంది స్వాతంత్ర్యాన్ని నిర్వృతిని గచ్చేట్ ఆ స్వాతంత్ర్యం వల్లే పరమమైన పొందవచ్చు స్వాతంత్ర్యా పరమం పదం దాని వల్లే పరమధామైనటువంటి శూన్యాన్ని పొందవచ్చు కాబట్టి ఆ స్థితి పొందాలని చెప్పేసి అంటే స్వాతంత్ర్యము అంటే దేనికి లొంగని స్థితి మనకు పరమనకు ప్రవృత్తికి నివృత్తి విషయములకు విషయ రాహిత్యములకు సృష్టికి భగవంతునికి అపరానికి లొంగర స్థితి ఏదైతే ఉంటుందో అది స్వాతంత్ర్యం అంటారు స్వాతంత్ర్యా ఆ స్వాతంత్ర్యం వల్ల సుఖం పొందుతాడు స్వాతంత్ర్యాలు పరం దాని వల్లే కూడా పొందుతున్నాడు స్వాతంత్ర్యా పొందుతున్నాడు స్వాతంత్రున్నాడు ఆ స్థితిలో ఎలా ఉంటాడు అనేది చెప్తున్నాడు స్వాత్మనో మన్యతే సమస్త చిత్త వృత్తయ్య అకర్తృత్వం అభోక్తృత్వం స్వాత్మనో మన్యతే ఎద ఎప్పుడైతే అకర్తృత్వం నేను కర్తను కాను అని అభోక్తృత్వం నేను భోక్తను కానని స్వాత్మనో తన మనస్సులో ఆలోచించుకుంటాడో తన క్షీణాభవంచేవా అప్పుడు మతాన్ని క్షీణించిపోతాయి ఏవి సమస్త చిత్తవృత్తయ ఈ చిత్తవృత్తులన్నీ కూడా అతనిలో మతం క్షీణిస్తాయి కాబట్టి నేను కర్తను కాదు భోక్తను కాదు నేను చేయడం లేదు నేను అనుభవించడం లేదు అది జరగాల్సింది జరుగుతున్నాయి అనే భావన ఎప్పుడైతే వస్తుందో స్వాత్మనే వంజతో వంజతే యథ్ మన మనస్సులో అప్పుడైతే ఆలోచన స్థిరపడుతుందో సదాక్షీణాభవంతేవా సమస్త చిత్తవృత్తయ చిత్త వృత్త ప్రమాణ విపరీత వికల్ప నిద్రాస్పతి ఐదు కూడా రూపమ నుంచి అతను పరిస్థితి పక్కన కలిగి ఉంటాడు కాబట్టి ఆ సంప్రజ్ఞాంత స్థితి జరిగిపోయింటాడు కాబట్టి అతను ఆ చిత్తవృత్తులు క్షీణత అనేది సంభవిస్తూ ఉంటుంది సదా ఏకాగ్రంలోనే ఉంటాడు దానికి అప్రయత్నంగానే అనే భావన చెప్పడం జరుగుతుంది అమ్మా అకర్తృత్వం అకర్తృత్వం అభువక్తృత్వం స్వాత్మనో మన్యతేవ సమస్త చిత్తవృత్తయ కాబట్టిక్కడ నేను భర్త కర్తను కాదు భక్తము కాదు అయినప్పుడు వృత్తి రహితం ఏర్పడుతుంది వృత్తి ఉండదు ఆ వృత్తి ఎప్పుడైతే ఉండదు అప్పుడు చిత్త వృత్తిని కూడా బొత్తాన్ని కూడా మనకు ఇస్తాయి అని చెప్పేసి మనం అనుకున్నాం అమ్మా కాబట్టి ఈ ఫిజుల్ ప్రకారంగా మనం తీసుకున్నప్పుడు చెప్త రెండో శ్లోకము ఉదృంఖలాపృతి ఉ రాజతేత్రిమా శృంఖలాపి అకృతిక రాజతే ఈ జ్ఞాని యొక్క స్థితి ఎలా అక్కడిదంటే అది స్వేచ్ఛ కలిగినప్పటికీ కూడా అకృతిక స్వాభావికమైనదై ఉంటుంది అది సంస్కృత చిత్తాంతిర్మూఢస్ అంటే కోరికతోనేటువంటి భాష కలిగిన వాడు ఎవరి ఉన్నాడో అతనికి శాంతి కృత్రిమంగానే ఉంటుంది అంటే అక్కడ ధీరుడైన వాడు యొక్క స్థితి స్వేచ్ఛతో ఉన్నప్పటికీ కూడా అతను ప్రకాశిస్తూనే ఉంటుంది అది అది ఎప్పుడు కూడా స్వతంత్రంగానే ఉంటుంది సహజంగానే ఉంటుంది శాంతి కోరికతో కూడుకునేటువంటి వ్యక్తికి ఆ శాంతి అనేటువంటిది ఉండదు ఈ రకమైన స్థితిలో ఎలా ఉంటాయో అంటే నిలసంతి మహాభోగైంతి మహాభోగై విశంతి గిరిగహరాన్ మహాభోగాల్లో విలాసం పొందుతారు విశాంతి గిరిగహరాన్ కొండ కొండ శరీరంలోకి వెడుతుంటారు నిరస్త కల్పనాధీరా సంకల్పరహితంగా ఉంటారు అబద్ధ ముక్త బుద్ధయ వాళ్ళు బద్ధులై ఉంటారు బద్ధులై ఉంటారు ఎందువల్ల వాళ్ళందరూ కూడా కాబట్టి ఆ ధీరులైన వాళ్ళు ఎప్పుడు కూడా విలసంతి మహాభోగే రుశంతి గిరిగ్వరాన్పనాధీరా అబద్ధ ముక్త బుద్ధయ ఆ ధీరులనే వాళ్ళు అబద్ధులు బద్ధము లేని వాళ్ళు ఉంటారు ముక్త బుద్ధయ ముక్తమైనటువంటి బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు విలసంతి మహాభోగై మహాభోగాలతో ప్రకాశిస్తుంటారు అదే విధంగా గిరిగా అహవరాన్ పండుగ ప్రవేశిస్తుంటారు అంటే అక్కడ వాళ్ళకి సంఘంతో ఉన్నా సంగం లేకపోయినా కలిసి ఉన్నా కలిసి ఉండకపోయినా వాళ్ళ మానసిక స్థితి ఒకలానే ఉంటుంది వాళ్ళు దేనికోసం కూడా పట్టించుకోరు ముక్త బుద్ధయ ఉత్తమైనటువంటి బుద్ధి కలిగిన వారు వాళ్ళు అనే భావాన్ని చెప్పడం జరుగుతూ వస్తుంది అమ్మా అందుకండి ఇంతవరకు ఈ పోటది ఒకసారి చదవండి వీటన్నిటి అమ్మా నిర్వీసే మనహాయ విజయాసత్వం నిర్వీసే మనహాలనిపిస్తారే అది అది ఇక్కడ సరిపోదు అంటే జైన్స్ ఇది కావాలని లేదు లేకుండా ఉండడమే అంతే ఎప్పుడు ఎట్లా ఉందో అప్పుడు ఆ క్షణంలో అమ్మ చెప్పినట్టు ఈ క్షణంలో ఉండడమేనన్నా అని ఈ క్షణంలో ఉండడమే కనిపిస్తుంది ఈ మొత్తం అన్నిట్లోనూ అర్థమైంది దేన్ని ఇది కావాలని లేదు ఇవ్వలేదు ఇది చేయాల్సి చేయకుండా ఉండడం లేదు ఇది ముక్తుడు అంటే అంతే కదా ఏది ఇది దేంట్లోనే ఒకదానికి వాడికి సంబంధం లేకపోవడం అంతే కదా అంతే అంటే ఆ స్థితి అట్లా ఉందని అంతే చెప్పడానికి వ్యవహారం స్వాతంత్రం స్వాతంత్రం స్వాతంత్రం అంటే చేసినా తన అందులో అతక్కొని ఉండకపోవడమే కదా స్వాతంత్రం తనకు తనగా ఉండడమే స్వాతంత్రం దేంట్లో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడనే పరిస్థితి అంటే దాంతో నేను తగులుకున్నాను అనుకుంటే లొంగినట్టు తగర్తం అనేది మాట అసలు లేదు ఎట్లా ఉన్నాడు ఎప్పుడు అట్లా అంటే అట్లా అనిపిస్తుంది అనేది చెప్తున్న దానికి అట్లా సరిపోయింది అక్కడ సరే అండి చూడండి వస్తుశ్రవణమాత్రేణుద్ధిర్నిరాకుల నైవాచారనాచారం ఔదాస్యం ప్రతికర్తుభం వాశుభం వాటి తేష్టాసి బాలవత్ స్వాతంత్ర్యాన స్వాతంత్ర్యాభతే పరం స్వాతంత్ర్యా నివృత్తి అకర్తృత్వ స్వాత్మనోవ్యమస్తవృత్తయ ఉజృంఖలా అకృతికా రాజతే నది సంస్కృతి నిరసంతి మహాభోగై విశంతి గిరిగరాన్పనాధీరా ఉండేవాడు ఎలా ఉంటాడు ఈ ముక్త బుద్ధ కలిగిన వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం ఇంకా రేపు చెప్పుకుందాం అమ్మాయి మీరు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోండి టెక్స్ట్ చదివేటప్పుడు మీరు టెక్స్ట్ మర్యాద ఇవ్వాలి టెక్ లేదు చదువుతున్నావు అంటే అర్థం ఏమిటి మనం కావాలని దానికి బంధించుకుంటున్నాం అవునా భావానికి మరి దానికి పరిగెత్తిపోతే ప్రయోజనం పోయినట్టే కదా ఇప్పుడీ ఉంటేనే ఇదేంటో అర్థమవుతుంది అంతే ఉంటే ఉండండి అంతే కరెక్ట్ అండి అవును అర్థమైంది మన రెండు రోజులే కొంచెం తేడా జరిగింది అవును అర్థమయ్యి అంటే అవునండి కాబట్టి అవును ఏదో ఉపన్యాసం ఇచ్చేటప్పుడు మిగతా టైంలో చెప్పే పద్దతి వేరు ఎక్స్టా పదానికి ప్రయోజనం ఏమిటనేది కూడా చూడాలి మనం అది ఆ పదమే ఎందుకు వాడాడు ఇంకా ఎందుకు వాడలేదు ఇప్పుడు హరి అన్నాడు ఇందాక సింహ అనే పదం ఎందుకు వాడలేదు హరి అంటే హరి జోవాదర్థం ఉంది వాసనా హరి అని విషయ దంతి నహన్ రాడు విషయములు దంతములు దంతములు కలిగింది దంతములు అంటే పొడుస్తాయి అని కూడా అర్థం పడుస్తాయి పొడుస్తాయి అని కూడా మరి గజాన శబ్దం వాళ్ళే అక్కడ దంతి నహానాడు ఇలాంటివన్నీ కూడా మనం చూడాల్సి వస్తుంది ఒకసారి అంటే టెక్స్ట్ టెక్స్ట్ చదివే పద్ధతి అది చాలా మంది ఇప్పుడు ఎలా ఉంటున్నారు అంటే ఎక్కువ మంది మాకు భావన చెప్పే టెక్స్ట్ గా పని ఏమిటి అంటారు వాళ్ళకు అందిన దాన్ని బట్టి వాళ్ళకి అక్కడ కరెక్ట్ గా ఎట్లా వస్తుందో వాళ్ళ వాళ్ళ దీంట్లోకి వెళ్తేనే వాళ్ళు ఏం చెప్పారో అర్థమవుతుంది చెప్పుకోవచ్చు ఒక్క వాక్యం చెప్పు స్వేచ్ఛగా ఉండే వాసన లేకుండా ఉండి అంతా వచ్చేస్తానచ్చు అష్టాపేత అయిపోతుంది ఒకే వాక్యంలో దానికి ఇంత ఇంత బాగా దాపత్రు ఇరవై శాతం ఇరవై ఇరవై ప్రకరణాలు కావడం అవునా కదా అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటి అక్కడ ఇది ఒక బోధగా చేసేటప్పుడు ప్రతి చోట కూడా మనం జాగ్రత్తగా తీసుకోవాలి జాగ్రత్తగా తీసుకోవాలి అమ్మ చీపురు గురించి చెబుతూ చీపురు చేతిలో కూర్చున్న మాత్రాన తెలియదు చెత్త ఎక్కడ ఉందో చూడాలి సాయికాలేమిటో ఎక్కడో చూడాలి వీటన్నిటి కూడా చూసి ఏదెందులో వేరు గట్టలో వేయాలి అని మరేమంటుంది అంటే ఎందుకు చెప్తున్నానంటే ఉదాహరణ ఇది కూడా చెత్త వేయడం లాంటిదే వస్తువుని ఎట్లా వాడుకోవాలో కూడా తెలియాలి తెలియాలి నువ్వు శాస్త్రం చెప్పేటప్పుడు శాస్త్రం యొక్క ఉద్దేశం ఎందుకు బాధ చేస్తారంటే ప్రతి పాయింట్ నువ్వు మైన్యూట్ గా ఆలోచించాలి అని అక్కడ గజము అని చెప్పేసి ఒక ఏనుగులు పెట్టుకోమని కాదు అక్కడ అర్థం అక్కడ లక్షణార్థంలో చెప్పేటప్పుడు ఏమిటి అది అహము అని అది దంతములు అంటే దంతములు ఎందుకు పనికిరాదు దంతములు అంటేనే అది ఏనుగు దాని విలువ అందువల్ల దంతేనహ అంటాడు హరి అండలో హరించువాడు అని ఆ సందర్భంలో అక్కడ దీంట్లోకి మనం వెళ్ళకపోతే అదే హృదయం తెలిసి ఉండడం అంటారు కదా దాంట్లో మనం ఉంటేనే అదేంటో మనకు అర్థమైతుంది కరెక్ట్ మాటకి మాట అర్థం అర్థమైంది మన భావార్థాలు అక్కడ పెట్టుకోవడం మన భావం దాంట్లో పెట్టుకుంటే మన భావానికి తగ్గట్టే అందుతుంది వాటికి తీసుకెళ్ళినంత లోతుకి వెళ్ళలేకపోతాం ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చదివేటప్పుడు ఆ జాగ్రత్త అనుసరించాలి ఇప్పుడు మీకెంత ముఖ్యమో జాగ్రత్త నాకు అత్యంత ముఖ్యం ఇక్కడ చెప్పేటప్పుడు సమన్వయం అయితేనే అందించగలం లేకపోతే నా మనసులో అనవసరమైన భావం ఏదైనా ఉంటే సరింది అనుకోండి అది దీనికి దెబ్బ కొడుతుంది అంత చేయకూడదు తప్ప కరెక్ట్ తీసుకునేవాడు సరిగా ఉండాలి ఇచ్చేవాడు సరిగా ఉండాలి అంతే అవును సరే అండి